ఈ సమన్ ఈ సందర్భంలో మీకు మధుసూదన సరస్వతి కథ చెప్పానా లేదా మధుసూదన చెప్పేస్తాను సరళంగా చూడండి మధుసూదన సరస్వతి గొప్ప జ్ఞాని గొప్ప జ్ఞాని భక్తుడు ఆయన శ్రీకృష్ణ భక్తుడు సో ఆయన శ్రీకృష్ణ మంత్రాన్ని జపం చేసేవాడు ఆమె శ్రీకృష్ణానుగ్రహం కలగాలి అని ఒక పురశ్చరణ చేశారు ఓ ఏడాది రెండేళ్ళలో కొన్ని లక్షలు జపం చేశారు ఏమీ అయినట్టు అనిపించలేదు అప్పుడు పోనీ ఇంకొక పురశ్చరణ చేద్దామని ఇంకో పురశ్చరణ చేశారు ఇంకో ఏడాది రెండేళ్ళు అప్పుడు కూడా ఏమీ శ్రీకృష్ణుడు దర్శనం అవ్వడం కానీ అనుగ్రహం అని కానీ ఏమీ అనిపించలేదు ఆయన చాలా నిరుత్సాహపడిపోయి ఓ రోజున గంగ ఒడ్డున నడిచి వెళ్తున్నాడు కాశీలో ఉండేవాడు ఆయన వధుసూర్ణ సరస్వతి నడిచి వెళ్తుంటే ఎదురుకుండా ఒక క్షుద్ర దేవతని ఉపాసన చేసి ఒక ఆయన నడిచి అంటే ఏదో యక్షారాక్షస ఉపాసన చేస్తే ఆ దేవతలు కా కావలసిన కోరికలన్నీ చెప్తారన్నమాట కోరికలు అన్నీ తీరుస్తారు లేకపోతే మీకు ప్రశ్నకి సమాధానం చెప్తారు ఎప్పుడేమో విన్నారా ఇది ప్రశ్న మీరు ప్రశ్న అడగచ్చు ప్రశ్న అంటే అర్థం నేను సమాధానం చెప్తా ఇటు మీరు అడిగిన ప్రశ్నకి నేను దేవతని కన్సల్ట్ చేసి సమాధానం చెప్తా ఇక్కడ మనకి రంగం అని ఒకటి నడుస్తూ ఉంటుంది సంథింగ్ సిమ్లర్ టూ దట్ అయి ఉంటుంది సో మీరు ప్రశ్న అడగచ్చు నేను దేవతని కన్సల్ట్ చేసి చెప్తాను ప్రశ్నకి వెయ్యి రూపాయలు అదే మరి వెయ్యి రూపాయల్లో దేవత ఎంత కూర్చుకుంటుంది ఎంత ఏం తీసుకుంటాడో అది ఆయన ఆవిడ తీసుకుంటాడు అది వాళ్ళకే వాళ్ళకి సంబంధించిన మనకి ప్రశ్నకి సమాధానం సో అలాంటి ఆయన అలాంటి దేవతని అడిగి సమాధానం అలాంటి చిన్న ఉపాసన ఏదో చేసి ఇవ్వడానికి ఆయన వస్తున్నాడు మస్సూదని సరస్వతిని చూసి ఆయన అలా పక్కకు తప్పుకుని వెళ్ళిపోతున్నాడు ఏ మసూరు ఏమా నన్ను చూడగానే తప్పుకుని వెళ్ళిపోతున్నావు నాకు అసలే మంత్రం సిద్ధించలేదు శ్రీకృష్ణ అనుగ్రహం కలగలేదని చికాకులో నేనుంటే నన్ను చూడగానే నీకేం నా ముఖంలో కోతులు కనబడ్డాయా ఏమి అని కాదండి మీరు మహాపుణ్యాత్ములు మేము చాలా అల్పులో అంచేత నేను పక్కకి తప్పుకున్నాను అంటే ఏమిటి అల్పులు నాకు మన శ్రీకృష్ణ పురశ్చరణ రెండు సార్లు చేసినా నాకేం లాభం లేకపోయింది నువ్వు పురస్సరణ చేసావా నేనేదో అల్పమంత్రం చేశాను నీకు మరి దేవతా అనుగ్రహం కలిగిందండి నేను ప్రశ్నలు చెప్తూ ఉంటా దేవతని కన్సల్ట్ చేసి అబ్బా ఓన్లీ అసలు చేసి సిద్ధి పొందిందన్నవాడు ఒకడు కనపడ్డాడు నాకు నాకు ఆ మంత్రం ఉపదేశించేను అన్నది అంటే ఆయన చెప్పాడు మీరు శ్రీకృష్ణ మంత్రాన్ని ఉపదేశం చేసేవారు చేసేవారు మీకు ఆ మంత్రాలు అనవసరం సార్ అంటే వద్దు నాకు శ్రీకృష్ణ మంత్రంలో ఉరిగింది కనపడలేదు నువ్వు నాకు ఆ మంత్రం ఉపదేశించి అని ఆ మంత్రోపదేశం తీసుకున్నాడు తీసుకున్న ఓ పొరశ్చర్ణ చేస్తే ఏమీ అవ్వలేదు ఏమీ లాభం కలగలేదు ఏదో అవ్వాలి కదా ఏమీ కాల కాకపోతే మళ్ళీ ఆయన కనుకుంటాడు ఏమయ్య నాలో ఏదో లోపం ఉన్నట్టుండి కృష్ణ మంత్రము పోనీ సిద్ధించకపోతే సిద్ధించకపోయే ఈ దేవత మంత్రం కూడా సిద్ధించలేదు నాకు వాట్ ఈజ్ రాంగ్ విత్ మీ అని అడిగాడు అడిగితే నేను దేవతను అడిగి చెప్తాను మీకు ఎందుకంటే ప్రశ్న కదా అని ఆయన దేవతను అడిగాడు అడిగితే దేవత చెప్పింది ఆయన శ్రీకృష్ణ భక్తి ముందు నేను ఎందుకు పనికిరాను ఆయన దగ్గరికి వెళ్లే ధైర్యం నేను చేయలేను నేను అల్పదేవతని ఆయన శ్రీకృష్ణానుగ్రహాన్ని పొందిన మహాపురుషుడు అందుకోసం నేను ఆయన దగ్గరికి వెళ్ళలేదు ఆయన మంత్ర జపం చేస్తుంటే నేను భయపడుతున్నాను ఆయన దగ్గరికి వెళ్ళడానికి అని చెప్పింది ఆ దేవత ఆ మాటే చెప్పాడు దేవత ఎలా చెప్పిందా నీకేమి పిచ్చాయేమీ ఈ మంత్రం వదిలిపెట్టే ఆ శ్రీకృష్ణ మంత్రాన్నే పట్టుకో ఇంకో మంత్రానికి ఇంకో మంత్రానికి పరిగెత్తకం దాన్నే ఇంకోసారి పురస్చరణ చేయాలి అని చెప్తే అప్పుడు మళ్ళీ గంగవోడ్ని కూర్చొని ఇంకో పురస్చరణ ఆయన శ్రీకృష్ణ అనుగ్రహాన్ని అది కథ కాబట్టి ఏకభక్తి ఒక నిష్ట ఉండాలి ఒక స్థిర బుద్ధి ఉండాలి సో జీవితంలో తుఫానులాగా ఏవో సుఖాలు దుఃఖాలు వస్తూ ఓ తుఫాన్లో సుఖం వస్తుంది ఇంకో తుఫాన్లో దుఃఖం వస్తుంది దుఃఖం వచ్చినప్పుడల్లా మీరేమో ఈ మంత్రం అని ఆ మంత్రం ఆ ఈ మంత్రం అలా పరుగులు తీస్తుంటే ఎక్కడా ఒక వ్యవస్థ స్థితి లేకుండా అయిపోతాడు మనిషి అలా ఉండకూడదు మన నిష్టని మనం నిలబెట్టుకుని ఆ తుఫాను పరిస్థితిని ఎదుర్కొని ధైర్యంగా కర్తవ్యాన్ని పూర్తి చేసుకుంటూ మనం ముందుకు సాగాలి అప్పుడు ఆ నిష్టలో మనకి ఒక ప్రత్యేకత సిద్ధిస్తుంది మనం బాగా ఆధ్యాత్మికంగా అభివృద్ధిని సాధించగలుగుతాము కాబట్టి అది ఏకభక్తి ఏకభక్తి అంటే భాగత్యాగలక్షణాభక్తి అని ఒక నిష్టించారు అంటే సోహం అంటే నేను శివుడను అహం శివ శివుడు సోహం శివోహంకి ఏమిటి అభ్యంతరం సమస్య ఏమిటి దానికి సమస్య ఏమిటంటే నేను ఎవరు నేను తెలివి తెలివి నా స్వరూపము ఎప్పుడు తెలుసుకుంటూ ఉంటాను నిద్రలేస్తే తెలుసుకుంటూ ఉంటాను సో ఎప్పుడు తెలుసుకోవడమే నా స్వరూపము నా అలా నా స్వభావము కాబట్టి నేను తెలివి తెలివి స్వరూపముగా గలవాడను చేతనుడను జడము తెలుసుకోలేని దాని పేరే జడం కాబట్టి నేను జడము కాదు చేతనుడను దేవుడేవిటి దేవుడు జడమంటారా చేతనుడు అంటారా దేవుడు కూడా చేతనుడే దేవుడు జడు అన్నానికి వీరలేదు ఏదో బొమ్మలో ఆరాధించిన బొమ్మ జడం కానీ ఆ బొమ్మలో మనం ఆరాధించే ఈశ్వరుడు జడం కాదు కదా కాబట్టి ఈశ్వరుడు చేతనుడే కదా కనుక ఈశ్వరుడు చేతనుడు మరైతే నాకు ఈశ్వరుడికి తేడా ఏమిటి అయినా చేతనుడు నేనే చేతనుడు ఒకే ఆయన నా హృదయంలో ఉన్నాడు కూడా చేతనుడు హృదయంలోనే ఉంటాడు బయటల్లో ఉంటాడు బయట ఉంటే చేతనుడు అవుతాడా జడమవుతుందా జడమవుతుంది కాబట్టి హృదయంలో ఉండేవాడే చేతనుడు నేను హృదయంలో ఉన్నాను ఈశ్వరుడు హృదయంలో ఉన్నాడు ఓ నమ శివాయ ఓకే అయితే ఒకే హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు నేను ఉన్నాను ఇద్దరూ చేతనులమే తేడా ఏమిటి తేడా ఏమిటంటే నేను అల్పుడను ఈశ్వరుడు అధికుడు ఓకే అల్పుడు ఎందువల్ల ఇదిగో ఈ దేహము దేహం నువ్వు కాదు కాబట్టి నీలో ఉండే అల్పత్వాన్ని తీసే ఈశ్వరుడు అధికుడు ఏముడు అధికుడు అధికత్వాన్ని అక్కడ తీసే అధిక చేతనుడు ఈశ్వరుడు అల్పచేతనుడు నేను ఇక్కడ అల్పత్వాన్ని అక్కడ అధికత్వాన్ని తీసేయి ఈ అల్పాధికారులు ఉపాధిని బట్టి వచ్చినటువంటి సందర్భాలు తప్ప యథార్థం కావు తీసే ఆ తేడాల్ని తీసుకోవాలి అంటే చేతన అనే భాగాన్ని అట్టు పెట్టి అల్ప అనే భాగాన్ని తీసేస్తే అభేదం సిద్ధించింది అటువంటి భాగత్యాగ లక్షణాభక్తి ఏకభక్తి తనకు ఈశ్వరుడికి ఉండే అభేదాన్ని తెలుసుకునేటువంటి భక్తి ఏకభక్తి విశిష్యతే జ్ఞాని ఎప్పుడూ గొప్పవడే ఎందుకంటే ఆర్తుడు అర్థార్థి జిజ్ఞాసు వీళ్ళు సంసారంలో ఉంటున్న భక్తులు వైరస్ జ్ఞాని సంసారమనే మురికి కోపంలో ఈశ్వరుడనే మణిని వెదికి పట్టుకున్న భక్తు కాబట్టి జ్ఞాని విశిష్య భాష్యకారుల వాక్యం చూద్దాము చతుర్ణం మధ్యే తత్వ్ నిత్యయుక్తో భవతి అది తేషాం అంటే ఆ నలుగురు మధ్య మధ్య అంటే షష్ఠీ నిర్ధారణ షష్ఠి ఆ నలుగురి మధ్యలో నలుగురు ఉన్నారు కదా యమాంగన అర్థం ఇంగ్లీష్లో ఆ నలుగురి మధ్యలో జ్ఞాని అంటే జ్ఞానము గలవాడు అంటే అందరికీ ఉంది జ్ఞానం జ్ఞానం లేని వాళ్ళేవాళ్ళు ప్రతివాడికి జ్ఞానం ఉంది కదా అలా కాదు తత్వవిత్ తత్వము తెలుసున్నవాడు అది జ్ఞాని అంటే ఇప్పుడు ఏ తత్వము దేవుడి యొక్క తత్వం దేవుడి యొక్క తత్వం అంటే ఏమిటి చూడండి అంటే ఈ తత్వం వచ్చినప్పుడల్లా ఏది తత్వం కాదో చెప్పాలి తత్వాన్ని ఇదిగో ఇది తత్వం చెప్పడం కుదరదు ఏది తత్వం కాదో చెప్పడం నిషేధప్రధానంగా ఉంటుంది ఇప్పుడు దేవుడు దేవుడు రాముడు అని చెప్పారనుకోండి అప్పుడు మీరు దేవుడు యొక్క అవతారాన్ని చెప్పినట్టయింది తత్వాన్ని చెప్పినట్టు కాలేదు దశరథుని పుత్రుడు అన్నారనుకోండి అదే అవతారమే చెప్పినట్టయింది సీతాపతి అవతారాన్ని చెప్పినట్టయింది కరుణా సముద్రుడు గుణాన్ని చెప్పినట్టయింది మహాశక్తిమంతుడు గుణాన్ని చెప్పినట్టయింది సృష్టికర్త దేవుడు చేసిన పనిని చెప్పినట్టయింది రావణాసురుణ్ణి సంహరించిన వాడు ఆయన చేసిన పనిని చెప్పినట్టయింది ఆయన తత్వాన్ని చెప్పడం ఇంకా తర్వాత వైకుంఠంలో ఉండివాడు అడ్రస్ చెప్పినట్టే తత్వం చెప్పాలి ఆయన ఎక్కడుంటాడో అడ్రస్లు అడ్రస్ది ఏముంది ఆ అడ్రస్లో ఉండొచ్చు ఇంకో చోటు కూడా ఉండొచ్చు నన్ను అడుగుతూ ఉంటారు మీ అడ్రస్ ఏమిటండి ఏమో అర్దని అడ్రస్లు ఉంటాయి సందర్భానికి అడ్రస్ ఉంటుంది తత్వం మీరు తత్వం చెప్పాలి ఏమిటంటే ఏమిటో సోహం అంటేనే అది తేలుతుంది ఇంకో రకంగా తత్వం తేరదు కాబట్టి ఈశ్వరుని యొక్క స్వరూపము ఆత్మ చైతన్యము అని తెలుసున్నవాడు జ్ఞాని అంచేతనే తత్వవిత్వాత్ ఈశ్వరుని యొక్క తత్వం తెలుసున్నవాడు కనుకనే నిత్యయుక్తుడై ఉంటాడు ఈశ్వరుని తత్వం తెలియనివాడు ఈశ్వరునితోటి సెపరేట్ అయిపోయి బ్రేక్ అయిపోయి ఉంటాడు ఈశ్వరుడి తత్వం తెలుసున్నవాడు మాత్రమే నిత్యయోగాన్ని కలిగి ఉంటాడు ఏకభక్తి పైగా ఏకభక్తి అనే విశేషణం జ్ఞానికి దీని అర్థం ఏమిటి అన్యస్ భజనీయస్ అదర్శనాత్ అత స ఏకభక్తి చూడండి భజనీయం అంటే ప్రేమించదగినది ప్రేమించదగినది ఈశ్వరుడు తప్ప మరొకటి ఆయనకి కనపడలేదు ఈశ్వరుణ్ణి ప్రేమిస్తాడు ఇంకా దేన్ని ప్రేమించడు మిగతా వాటి ఇప్పుడు ఇది ఎలాగంటే ప్రియుడు ఉత్తరం రాశాడు అనుకోండి ప్రియురాలికి అయితే పోనీ ప్రియురాలు ప్రియుడికి ఉత్తరం రాసింది ఈ ఉత్తరాలు అనేవి మనకి పురాణాల్లో అక్కడ ఉంటాయి రుక్మిణీదేవి శ్రీకృష్ణుడికి ఉత్తరం రాసింది లవ్ లెటర్ సో అలాగే అభిజ్ఞాన శాకుంతలంలో శకుంతల భూర్జపత్రం మీద దుష్యంతుడికి ఉత్తరం రాస్తుంది సో ప్రియుడు ప్రియురాల దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది ఉత్తరం వస్తే వీడి ఉత్తరాన్ని చదివి మహానందపడతాడు దాన్ని ముద్దు పెట్టుకుంటాడు భద్రంగా జైబులో పెట్టుకుంటాడు ఏమిటంటారు వీడు ప్రేమిస్తున్నది దేన్ని ఉత్తరాన్ని ప్రేమిస్తున్నాడా దేన్ని ఉత్తరం అంటే కాగితం ముక్క కదండి దాంట్లో సెంటెన్సులు ప్రేమిస్తున్నాడా ఆ సెంటెన్స్లు కొంత గ్రామర్ కూడా తప్పుగా ఉంటాయి అందులో ఈ మధ్యనే ఇంటర్నెట్ లాంగ్వేజ్ వచ్చింది ఒక ఆయన నాకు రాశాడు యూ థాట్ అని రాశాడు యు అంటే యూ రసేది వైవో యు రాయలేదు యూ మనం ఎరగ ఇటువంటి భాష యు అంటే యు అనమాడు యూ రసేస్తాడు ఏ థాట్కి టీహెచ్ ఓటీ రసే నేను మళ్ళీ ఫోన్ చేసినప్పుడు ఏమండి మీరు అలాగంటే భాష రాస్తున్నారు దాన్ని కూనీ మీరు అంటే నాకు ఎందుకునో కొంచెం వికారం అనిపించింది ఆ భాష చూసేప్పటికీ అంటే ఆయన నాడు మీకు తెలియదు అండి దిస్ ఈస్ ది లాంగ్వేజ్ దిస్ ఈస్ ది ఇంటర్నెట్ మీరు నేర్చుకోండి చెప్పాడు సో కాబట్టి ఈ వాక్యాలు సెంటెన్సులు దాంట్లో గ్రామరు ఇవన్నీ చూస్తారా అది ఇంపార్టెంట్ కాదు మీరు ఆ లెటర్ని ప్రేమిస్తున్నారు అంటే లెటర్ని ఎందుకోసం ప్రేమిస్తున్నారు అది ప్రియురాలిదికి సంబంధం ఉన్నది కాబట్టి ప్రేమిస్తున్నారు అదేవిధంగా కొడుకుని ప్రేమిస్తే ఆ కొడుకు హృదయంలో ఈశ్వరుడున్నాడు కాబట్టి కొడుకుని ప్రేమించాలి భార్యని ప్రేమిస్తే భార్య హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు కాబట్టి భార్యని ప్రేమించాలి అలాగ ప్రేమిస్తే అది ఏకభక్తి అవుతుంది అలా కాకుండా కొడుకు వేరు భార్య వేరు దేవుడు వేరు దేవుడు అక్కడున్నాడు కొడుకు ఇక్కడున్నాడు అని ఇలాగ అంతా ముక్కలు ముక్కలు చేసి ప్రేమిస్తే అది అనేక భక్తి అవుతుంది సంసారంలో యొక్క భక్తి అలా కాబట్టి నేను కొడుకును ప్రేమిస్తాను ఎందుకంటే ఈశ్వరుడు వీడికి ఈ సృష్టించిన వాడు ఈశ్వరుడు ఈ సృష్టిలో ప్రవేశపెట్టినవాడు ఈశ్వరుడు వాడి హృదయంలో ఈశ్వరుడు ఆత్మ చైతన్య రూపంగా ప్రకాశిస్తున్నాడు కాబట్టి ప్రేమిస్తాను అది అది భక్తి అంటే వాడు హీఈ్ లైక్ ఎ లెటర్ ప్రియురాల నుంచి వచ్చిన లెటర్ లాంటి వాడు లెటర్ ఉంటే ఇట్స్ ఓన్లీ అన్ ఆ ఉపాధిలో ప్రియురాలు యొక్క ప్రేమ దాంట్లో ఉన్నది అదేవిధంగా ఈశ్వరుని యొక్క చైతన్యం వీడిలో ఉన్నది కాబట్టి వీడిని నేను ప్రేమిస్తాను సో అది ఏకభక్తి యొక్క లక్షణం కాబట్టి ఇప్పుడు గులాబీని చూసి ఇది అందమైనది అన్నాడు ఇది అందమైన గులాబీ అన్నాడు వాడు ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వా అనుకుంటాడు కావచ్చు కూడా కానీ భక్తులు అలా దానిలో ఉన్న అందము అది ఈశ్వరుని యొక్క సౌందర్యమే గులాబీ అందుగలదు గులాబీలో సౌందర్యం ఈశ్వరుని యొక్క సౌందర్యం నదిలో సౌందర్యం సముద్రంలో సౌందర్యం చెట్టులో సౌందర్యం చెట్టులో సౌందర్యం ఒకటి ఉన్నది పక్షిలో కోకుల యొక్క కోతలో సృష్టి అంతటా కూడా అద్భుతమైన సౌందర్యం ఉన్నది మనం ఆ సౌందర్యాన్ని చూడలేకపోతూ ఉంటాం ఎందుకంటే మన దృష్టి రాగద్వేషాలతో నిండిపోయి ఉంటుంది ఆ మనస్సు ఆ మనస్సులో రాగద్వేషాలు నిండిపోవడంతో మనకి శత్రువులు మిత్రులు కనపడతారు తప్పిస్తే ఈశ్వరుని యొక్క సౌందర్యం మనకు కనపడదు సో ఋగ్వేదములో మంత్రంలో ఏమైనా వర్ణించారంటే పశ్య దేవస్య కావ్యం చూడండియా దేవుని యొక్క కావ్యము దేవుడు మహాకవి దేవుని కవి అంటారు కవి మీరు వినలేదు కవి గణ కవి కవి సో కవి దేవునికి కవి అని పేరు కవి అంటే జ్ఞానే అర్థం కాబట్టి ఆయన కవి మరి ఆయన కావ్యమేది చూడు నీ ఎదుర్కొండగా విస్తరించి ఉన్నది ఆయన కావ్యము ప్రభాస్మి శశి సూర్య యోహం సూర్యుడు ఆయన కావ్యం చంద్రుడు ఆయన యొక్క కావ్యము వాయువు పృథివీ చెట్టు చేమ పక్షి మనిషి పశువు ఇవన్నీ కూడా ఈశ్వరుని యొక్క కావ్యము కాబట్టి ఆ విధంగా నీవు గులాబీ పువ్వు యొక్క సౌందర్యంలో ఈశ్వరుని సౌందర్యాన్ని దర్శిస్తే భక్తుడు అలా కాకుండా గులాబీ పువ్వులో ఒక నేను సెపరేట్ అది సెపరేట్ దేవుడికి ఏం సంబంధం లేదు దాంట్లో శోభగా ఉంది కాబట్టి నేను తలలో పెట్టుకుంటాను అది జీవిలో పెట్టుకుంటాను అంటే అది సంసారం అవుతుంది తప్ప అది ఏకభక్తి అవదు ట్వెల్వ్ ఎప్పుడైనా చూసారా బోర్ట్లు పెడుతూ ఉంటారు ట్వెల్వ్ లో ట్వెల్వ్ రోజెస్ నైంటీ రూపీస్ అని పెడతాడు ఫ్లవర్ బొటీక్లు అమ్ముతారు చూడండి అక్కడికి వెళ్తే ట్వెల్వ్ రోజెస్ నైంటీ నైన్ తక్కువ వాళ్ళు చాలా తీసేసుకుంటారు నైంటీ నైన్ రూపీస్ వాడికి నైంటీ నైన్ రూపీస్ ఇస్తే ట్వెల్వ్ రోజెస్ ఇస్తాడు అవేమో మీరు అదో ప్లాస్టిక్ కైతంగా చుట్టి ఇంకొకటి చేతిలో పెడతాడు పెడతారు మీరు మరి ఇష్టం ఉంటే తీసుకోకూడదు మానేస్తాడా అది తీసుకుని టేబుల్ మీద పెడతాడు మరి ఏం చేస్తారు టేబుల్ మీద పెడతాడు సో ఒక కవి వద్దాడు గులాబీ పువ్వు గొప్పదా క్యాబేజీ గొప్పదా అంటే గులాబీ కంటే క్యాబేజీ ఏ అందమైనది ఎందుకంటే గులాబీ నువ్వే అందంగా ఉందని నువ్వు ఎంత చెప్పినా క్యాబేజీతో చేస్తారు సూప్ బాగుంటుంది కానీ గులాబీతో చేసిన సూప్ ఏమీ బాగుండదు క్యాబేజ్ మేక్స్ ఏ బెటర్ సూప్ వెల్ వెల్ రోజెస్ వెర్ బా క్యాబేజీ బెటర్ అంటాడు కాబట్టి ఈ రకమైన లౌకిక సాంసారిక సౌందర్యాన్ని దర్శించేవాడు ఏకభక్తి కానే కానేరడు సర్వమునందు ఆ ఈశ్వరుని యొక్క సౌందర్యాన్ని దర్శించేవాడు ఈశ్వరుడు తప్ప మరొకటి వాడు దర్శించనే దర్శించడు అదర్శనా ఈశ్వర భిన్నమైనది మరొకటి వాడికి కనపడదు అటువంటి కారణంగా ఆయన ఏకభక్తి విశిష్యతే అంటే విశేషమును పొందుచున్నాడు విశేషం అంటే ఆధిక్యం ఆపద్యతే ఇతర భక్తుల కంటే మిగిలిన ముగ్గురు భక్తుల కంటే ఇతను చాలా శ్రేష్ఠుడు అతిరిచ్యతే ఇత్య అతిరిచ్యతే అంటే ఇతర భక్తుల కంటే చాలా అతిశయించినవాడు చాలా గొప్పవాడు అనర్థం ఇప్పుడు ఇక రెండో పాదం ప్రియోహిజ్ఞాని నోత్యర్థమహం సచ మమ ప్రియ అక్కడ రెండు వాక్యాలు హి ఎందువల్ల ఎందువలనగా ఇప్పుడు జ్ఞాని భక్తులు జ్ఞాని అనే భక్తుడు నలుగురు భక్తులుంటే జ్ఞాని అందరికంటే గొప్పవాడు ఎందువల్ల హీ ఎందువల్లనగా జ్ఞానిన అహం ప్రియ నేను జ్ఞానికి ప్రియుడను ప్రీతి జ్ఞాని నన్ను ప్రేమిస్తాడు భక్తి అంటే ప్రేమే కదా అంటే మరి ఆర్తుడు ప్రేమిస్తున్నాడుగా ఆర్తుడు భక్తుడే దేవుణ్ణి ప్రేమించాడు అర్థార్థి ప్రేమించాడు జిజ్ఞాసు ప్రేమించాడు మరి జ్ఞాని నన్ను ప్రేమిస్తున్నాడు అని ప్రత్యేకంగా జ్ఞానిని గురించి అలా ఎందుకు చెప్పారు అంటే అత్యర్థం అర్థం అతి అర్థం ప్రయోజనం అతి అతీత్య ఇంతకుముందే మనం చేశాను ఆర్తుడు దేవుణ్ణి ప్రేమిస్తాడు కానీ ఆపద నుంచి బయటపడాలి అనే ప్రయోజనం ఉంటుంది ప్రయోజనాన్ని అతిక్రమించి ప్రేమించడం ప్రయోజనం ఉంటుంది ఆపద మొక్కులవాడు సె టైటల్ ఆపద మొక్కులవాడు అంటే ఆపద వచ్చినప్పుడు మొక్కుకోవాలంతే ఆపద లేకపోతే ఆపద లేకపోతే ఇంక మళ్ళీ ఎందుకు ఊరికే డిస్టర్బెన్సు మీ పని మీరు భోగాలను అనుభవించడమే సో అర్థార్థి దేవుణ్ణి భక్తి చేస్తాడు కానీ ప్రయోజనం కోసం చేస్తాను ఆఖరికి జిజ్ఞాసు కూడా జ్ఞానాన్ని కోరి జ్ఞానమనే ప్రయోజనాన్ని కోరి భక్తి చేస్తాడు కానీ జ్ఞాని మాత్రం దేనిని కోరడం అర్థం అతీత్య ఏ రకమైన ప్రయోజనము లేకుండగా నన్ను ప్రేమిస్తాడు కాబట్టి నేను జ్ఞానికి అర్థం అతీత్య ప్రియ ప్రయోజనమును అతిశ అతిక్రమించి ప్రియుడను అంటే అనపేక్ష ఎటువంటి అపేక్ష లేని ప్రియుడను ఈ మాట చెప్పాను నేను ఆ వాక్యం వచ్చింది కాబట్టి మళ్ళీ వివరించాను అదొకర్థం ఇంకొక అర్థం అత్యర్థం ప్రియ అతిశయించి ప్రియుడను ఎందుకంటే ఆర్తుడు అర్థార్థి జిజ్ఞాసు ఆర్తుడు అర్థార్థి సంసారం వాడు ఉంటారు సంసారాన్ని ప్రేమిస్తూ ఉంటారు అప్పుడప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తారు జిజ్ఞాసు విరక్తి గలవాడు సాధనలో ఉంటాడు సంసారంలో ఉన్నా సాధనలో ఉంటాడు దేవుడిని ప్రేమించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇంకా గ్రాడ్యుయేషన్ అవ్వలేదు వేసి జ్ఞా జ్ఞాని అంటే గ్రాడ్యుయేట్ అయిపోయాడంతే కాబట్టి జ్ఞాని మిగతా వాళ్ళకంటే అతిశయించి ప్రీతి ఈశ్వరుని ఎడలా అత్యర్థం అంటే అతిశయించి ఇంకో అర్థం ప్రియ అంటే ఆత్మా అని అర్థం ఇది కొంచెం జాగ్రత్తగా గమనించాల్సింది ఇప్పుడు ఈ లోకంలో ఏది ప్రియము అని మీరు చెప్పినా మీకు మీ ఆత్మయందలి ప్రీతియే దాని ఎందు ఉంటుంది నాకు గులాబీ ప్రియము అని మీరు అన్నాడనుకోండి సపోజ్ గులాబీ ఎందు ప్రీతి ఎందుకు వచ్చిందంటే వాడికి తన ప్రీతి తనయందు తనకు ఉండే ప్రీతి గులాబీపై ప్రసరించింది ఓకే రిఫ్లెక్టెడ్ గ్లోరీ అంట అద్దం చాలా అందంగా ఉంది అంటాడు అద్దం ఈ అద్దం బాగుంది అంటాడు అద్దం బాగుంది అంటే అర్థం ఏంటండి అద్దంలో నా ముఖం చూసుకున్నాను అప్పుడు నాకు బాగా అనిపించింది అనేనా అర్థం లేకపోతే ముఖంతో సంబంధం లేకుండా అద్దము బాగుంది అంటాడా సపోజ్ అద్దానికి వాడు కాగితాలు అన్ని కట్టి పెట్టాడు అనుకోండి ఇప్పుడు బాగుందంటాడా అయితే ఫ్రేమ్ చాలా డిజైన్లో అన్ని పెట్టాడు అనుకోండి బాగుందంటాడా బాగుంద ఎప్పుడు బాగుందంటాడు అద్దంలో తన ముఖం చూసుకుని బాగుంది అంటాడు నెక్లెస్ బాగుంది అంటే ఎప్పుడు ఎప్పుడు నెక్లో పెట్టుకుని తను దేహాభిమానంతోటో మరో దాంతోటో మొత్తానికి తను బాగున్నాను ఎందువల్ల నెక్లెస్ కారణంగా నేను బాగున్నాను కాబట్టి నెక్లెస్ బాగుంది సపోజ్ నెక్లెస్ కారణంగా నేను బాగులేకపోగా వికారంగా ఉన్నాను అనుకోండి అప్పుడు నెక్లెస్ ఏమిటి సూటు బాగుంది చీర బాగుంది పుష్పం బాగుంది ఇవన్నీ ఎందుకు బాగున్నాయండి వాటి వల్ల నేను బాగున్నాను ఈ నేను మీద ఉండే బాగు వాటి మీద ప్రసరిస్తుంది లడ్డు బాగుంది ఏమిటి బాగుండడం లడ్డు ఆ లడ్డు వెంకటేశ్వర స్వామి లడ్డు ఎందుకు బాగుంటుంది రుచిగా ఉంటుందండి ఇట్స్ వెరీ వెరీ టేస్టీ వెరీ సంక్షువస్ ఆకలి మీద ఉన్నప్పుడు లడ్డూ తినేస్తే పని అయిపోతుంది లడ్డూ తిన్నప్పుడు చాలా లడ్డూ తింటే బాగుంటుందా బాగుంటుందా మంచి రుచికరమైన లడ్డూ బాగుంటుంది కదా ఏమిటి బాగుంటుంది నేను నాకు నేను బాగుంటాను నాకు నేను మంచి ఉల్లాసంగా ఉంటాను కాబట్టి లడ్డు బాగుంది దేవుడు బాగున్నాడు ఎందువల్ల ఎందువల్లంటే ఆ దేవుడు నాకు వరాలు ఇచ్చేయడనో ఇస్తున్నాడనో ఇవ్వబోతాడనో ఈ కథంతా ఎందుకంటే ఓ వాక్యం ఒకటి ఉంది ఆత్మనకామాయ సర్వం ప్రియం భవతి కాబట్టి ప్రియము సంస్కృతంలో వేదాంతంలో ప్రియ ఆత్మా అనే రెండు పదాలు పర్యాయ పదములు అంటే సినాస్ ప్రియ అంటే ఆత్మ ఆత్మ అంటే ప్రియ ఇది ఈ శ్లోకంలో రహస్యం కాబట్టి ఇప్పుడు చెప్పండి జ్ఞాని జ్ఞానికి నేను ప్రియుడను అన్నాడు శ్రీకృష్ణుడు అంటే అర్థం ఏంటి జ్ఞానికి నేను ఆత్మస్వరూపుడను అని అంటే జ్ఞానికి నేను ఆత్మస్వరూపుడు అను మరి నా వైపు నుంచి జ్ఞాని వైపు నుంచి చెప్పేశాం జ్ఞాని వైపు నుంచి మూడు అర్థాలు ఒకటి జ్ఞానివైపు నుంచి జ్ఞానికి ఈశ్వరుని ఎడల ప్రయోజనముతో సంబంధము లేని అతిశయించిన ప్రేమ గలదు ఒక అర్థం ఇంకొకటి జ్ఞానికి ఈశ్వరుడు ఆత్మస్వరూపుడు చెప్పాను కదా ఇప్పుడు రివర్స్ సచ మమ ప్రియ నాకు ఆ జ్ఞాని ప్రియుడు అంటే మళ్ళీ మమ అంటే ఈశ్వరస్య ఈశ్వరునకు జ్ఞాని ప్రియుడు ఎలా ప్రియుడు అత్యర్థం ప్రియ అంటే ఒకప్పుడు జ్ఞాని పూజ చేయలేదనుకోండి ఈశ్వరుడు ప్రీతి తగ్గిపోతుందా ఇందాక కథ చెప్పా వంద బస్తాలు బియ్యం పోస్తానున్నావు పది కూడా పోయలేదు అంటే ఆవిడ ప్రీతి తగ్గుతుందా తగ్గదా సో వడ్డీ కాసులు వాడు అంటే ఏమిటి అర్థం వడ్డీ వసూలు చేస్తాడంటే అర్థం ఏమిటి అంటే ఆ కాంట్రాక్ట్ నువ్వు కనుక బ్రేక్ చేస్తే పనిష్మెంట్ ఇచ్చేస్తాదన్నమాట ఇట్ ఈజ్ నో సచ్ సేజ్ సచ మమ ప్రియ ఈ ఏకభక్తిలో ఇలాంటివే ఉండవు జ్ఞాని ఎంత పూజ ఇప్పుడు జ్ఞానికి దేవుడు నాకే వరం ఇచ్చాడు అని వీడు భక్తి చేయడు కదా అలాగే దేవుడు కూడా వీడు నాకు ఎంత పూజ చేశాడు ఎంత జపం చేశాడు ఎన్ని వ్రతాలు చేశాడు ఎంత ఉపవాసాలు చేశాడు అని ఈ కౌంటు వేసుకునేది ఆ కౌంటు ప్రకారం ఫలాన్ని ఇవ్వటం అనే ప్రసక్తి లేదు జ్ఞాని ఆత్మస్వరూపుడై ఉంటాడు ఈశ్వరునికి కూడా అర్థంతో సంబంధం లేకుండా ప్రియుడు జ్ఞానికి భేదబుద్ధితో భక్తి చేసి వాడు ఉన్నట్లయితే అజ్ఞాని వాడికి ఈశ్వరుడేవో వరాలు ఇచ్చి పంపించేస్తాడు కానీ జ్ఞానికి మాత్రం తానాన్ని తానే సమర్పించుకుంటాడు ఇవ్వడానికి ఏం లేదు జ్ఞానికి ఏమిస్తాడు ఈశ్వరుడు సంసారంలో ఏది అతను కోరడం ఏమిస్తాడు తనను తానే సమర్పిస్తాడు ఈశ్వరుడు తను జ్ఞానివాడైపోతాడు జ్ఞాని యొక్క స్వరూపంలో అంతర్భాగం అయిపోతాడు దగ్గర మూడు వరాలు తీసుకు మూడు అడుగుల భూమి తీసుకుని సర్వస్వం లాగేసుకున్నాడు రాగేశ్వరిని వామనామూర్తి అడిగాడు బలిచక్రవర్తి ఇదంతా సింబాలిక్ స్టోరీ అడిగాడు నీకేం కావాలో కోరుకోమన్నాడు బలి చక్రవర్తి అన్నాడు నాకేం అక్కర్లేదు అన్నాడు ఈవేళ నేను ఇచ్చి మూడ్లో ఉన్నాను తప్పిస్తే తీసుకుని మూడ్లో లేను నీకు ఇచ్చేసాను ఇచ్చి ఇవన్నీ మూడు కడిగా మూడు ఇచ్చేసాను నువ్వు తీసేసుకున్నావు నాకేమీ అక్కర్లేదు నీకేమీ అక్కర్లేదు అంటున్నాడు ఇప్పుడు ఇంద్రుడు రాజ్యం కావాలన్నాడు అంచేత బలిని లాక్కుని ఆ రాజ్యం ఇంద్రుడికి అప్పచెప్పేసాడు బలికి ఇప్పుడేదో ఇవ్వాలంటే నాకేమీ అక్కర్లేదంటున్నాడు బలి అప్పుడు అంచేతం ఏం చేసేదంటే శ్రీహరి నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను బలి పాతాళానికి వెళ్ళిపోయాడు కదా శ్రీహరి కూడా వైకుంఠాన్ని విధించబట్టి పాతాళానికి వెళ్ళిపోయాడు ఎందుకంటే తనను తాను సమర్పించేసుకున్నాడు అంటే దాసులు అయిపోయినాడు అప్పుడు లక్ష్మీదేవి వెయిట్ చేసింది ఈయన ఏదో వామనావతారం ఏదో పనుందని వెళ్ళాడు అప్పటికీ రాడేమిటనే అవతారం మరి పనైంద రోజు వాపసు రావాలి కదా ఆవిడేమో వైకుంఠంలో ఒంటరిగా కూర్చొని ఉంది అడిగింది వాకము చేసింది ఏమైంది రా ఇంకా అవతారం కూర్చోవు ఇంకా అక్కడే ఉన్నాడా ఆయన అంటే అవతారం అయిపోయిందండి ప్రయోజనం అంతా అయిపోయింది దేవతలు వాళ్ళకి లభించేసింది ఇంక మరైతే ఇంకేమిటి ఆలస్యం అంటే ఆయన పాతాలలో ఉన్నాడు ప్రస్తుతం అప్పుడు పాతాలానికి ఆయన అడిగింది ఏమైనా నువ్వు వాపసు రావా నేను రాను ఎందుకంటే నన్ను నేను బలికి సమర్థం అంటే మరి నిన్ను విడిచి నేను ఉండలేనే అని ఆవిడను సరే అయితే సో ఆవిడ కూడా బలి గృహంలోకి వచ్చేసింది సో లక్ష్మి బలి యొక్క గృహంలో అంతర్భాగం అయిపోయింది ఆవిడ కూడా అంటే ఆ సకల సంపదలు బలి ఉన్న తోటే ఉన్నాయి అని అభిప్రాయం కాబట్టి సచ మమ ప్రియ పూర్వ మహారాజు ఉండి నలుగురు భార్యలు ఎందుకంటే ఇక్కడ నలుగురు ఉన్నారు కదా అందుకోసం నలుగురు ముందు ముగ్గురు అన్నాం అనుకుని ఇక్కడ నలుగురు ఉన్నారు కదా కథదే ఉందో అలా ఎలా కావాలంటే ఎలా చెప్పొచ్చు సో నలుగురు భార్యలు ఆయన లండన్ వెళ్తున్నాడు ఆయన నలుగురు భార్యలకి కబురు పెట్టాడు నీకు లండన్ వెళ్తున్నాను వారంలో వాపస్ వస్తాను ఏం పూర్వకాలం బ్రిటిష్ రాజ్య కాలంలో అప్పటి స్టోరీ అప్పుడు ఈ మహారాజులు వెళ్తూ లండన్ వెళ్ళొస్తూ ఉంది కదా ఏం కావాలి అంటే ఒక రాణి లండన్లో విక్టోరియా మహారాణికి డ్రెస్సులు దొరికే షాప్ ఒకటి ఉంది అక్కడి నుంచి నాకు ఫలానా డ్రెస్సులు తెచ్చి పెట్టమని ఆవిడ లిస్ట్ రాసి పొందింది ఆయన జేబులో పెట్టుకున్నాడు ఇంకొక మహారాణి లండన్లో పర్టికులర్ జ్యూవెలర్స్ షాపు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన నుండి డీబెయర్ ఏదోనో అక్కడికి వెళ్ళి నాకు నెక్లెస్లు ఇలాంటివి కొన్ని నాలుగు కొని తెచ్చిపెట్టమని ఆవిడ ఇచ్చి అది జేబులో పెట్టుకున్నాడు ఇంకొక ఆవిడని అడిగితే ఆవిడ కూడా ఏదో చెప్పారు ఇలాంటిదే అది జేబులో పెట్టుకుంది నాలుగో ఆమెను అడిగింది అడిగాడు ఆమె కబురు పెట్టాడు ఆవిడ మీరు వస్తే చాలు అని రాసిచ్చింది అది జేబులో పెట్టుకుంది లాండను వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఈ కాగితాలు ఒక్కొక్కటే అప్పుడు తీసి చూశాడు ఆమెమో డ్రెస్సులు కావాలన్న వాడికి డ్రెస్సులు ప్యాక్ చేసి పెట్టేసుకున్నాడు ఆభరణాలు కావాలి అన్న ఆమెకి ఆభరణాలు కొనేసి ప్యాక్ చేసేసి సంచ షూట్ కేసులో పెట్టేసుకున్నాను ఇంకేవో కావాలండో కామె అవి కూడా కొనేసి షూట్ కేసులో అప్పుడు ఫోర్త్ మహారాణి చిన్నరాణి ఆమె రాసింది చూశాడు దాంట్లో ఏమనుందంటే నేను మీరు మీరు రావాలని మిమ్మల్ని మాత్రమే నేను కోరుతున్నాను అని రాశం మీద మీరే నాకు కావాలి అని ఇప్పుడు ఏం చేస్తాడు ఏం కొంటాడు ఆవిడేమి రాయలేదు ఆలోచించాడు ఏమీ తోచలేదు సరే షిప్ ఎక్కువ వచ్చేసాడు రాగానే పెద్దరాణి గారి పేరు మీద ఉన్నటువంటి ప్యాకెట్ ఆవిడికి నౌకరికి ఇచ్చేది పెద్దరాణి గారికి ఇచ్చేమని పంపించేశాడు డ్రస్సులు ఉన్న ప్యాకెట్ ఆభరణాలు ఉన్న ప్యాకెట్ ఇంకో రాణి గారికి పంపించేశాడు ఇంకేదో వస్తువు అడిగారు ఆమె ఇంకో రాణిగారు ఆవిడికి అది పంపించేశాడు నౌకర్ల ద్వారా పంపి వాళ్ళు కోరింది వాళ్ళకి పంపించేశాడు ఈయన బుధ మీదకి అనుభవం వేసుకుని ఆ రాణి గారి దగ్గరికి ఆయన వెళ్ళాడు జ్ఞాని జ్ఞాని సచ మమ ప్రియ తనను తాను సమర్పించుకుంటాడు నాకు జ్ఞానికి నేను ఆత్మస్వరూపుడను నాకు జ్ఞాని ఆత్మస్వరూపుడు అని సచ మమ ప్రియ భాగవతంలో ఒక శ్లోకం ఒకటి ఉంది సర్వామీ భూతానా నృప స్వాత్మవ వల్లభ ఇతరే పుత్రవిత్ విద్యా తద్వల్లభతయ హి ఇది ఇది రాసపంచాధ్యాయులో ఉన్న శ్లోకం ఇంట్రెస్టింగ్ వెర్స్ ఈ లోకంలో సకల ప్రాణులు కూడా తమ స్వరూపాన్ని ప్రేమిస్తాయి అలా కాదండి ఇల్లు వాక్యని కూడా ప్రేమిస్తారు కదా ఇంటిని ప్రేమిస్తాడు కదా ఒకడు అంటే ఇంటిని ఎందుకు ప్రేమిస్తాడు ఆ ఇల్లు వల్ల తాను బాగుంటాడు అందుకోసం ప్రేమిస్తాడు భార్యను ఎందుకు ప్రేమిస్తాడు ఆమె పక్కన ఉంటే తనకు శోభ అందుకోసం ప్రేమిస్తాడు కొడుకును ఎందుకు ప్రేమిస్తాడు వాడు నా కొడుకుని చెప్పుకోవడంలో నాకు శోభ అందుకోసం ప్రేమిస్తాడు ఒకవేళ చెప్పుకోవడంలో శోభ లేకపోతే అంత గట్టిగా ప్రేమించడు సందేహంలో పడతాడు కాబట్టి ఆత్మయే ప్రేమాస్పదమైనది కృష్ణమేన మవేహిత్వం ఆత్మానం అఖిలాత్మనం నీవు తెలుసుకో హే పరీక్షన్ మహారాజా నీవు తెలుసుకో ఈ శ్రీకృష్ణుడు సకల ప్రాణులకు ఆత్మస్వరూపుడు అని తెలుసుకో శ్రీకృష్ణుడు దేవకీనందనుడు వసుదేవనందనుడు కంసహం సంహారకుడు అని మీరు తెలుసుకున్నారనుకోండి ఆ జ్ఞానానికి పరోక్ష జ్ఞానము పేరు మీరేం చూశారా ఏదో పుస్తకంలో రాసింది మీరు తెలుసుకున్నారు ఎవరో ఒక ఆయన చెప్పారు పుస్తకంలో చూసి చెప్పారు కాబట్టి అయ్యి ఉంటుందని మీరు అనుకున్నారు తప్ప కంస సంహారకుడు అంటే ఏ ఏం చూశారు మీరు ఏ అది అది ఏమి జ్ఞానం అది అది దాన్ని పరోక్ష జ్ఞానము అని అది అంతకంటే ఇంకేమంటారు కానీ శ్రీకృష్ణుడిని ఆత్మరూపంగా తెలుసుకుంటే అది యథార్థమైన జ్ఞానం శ్రీకృష్ణుడు కంసుల్ని సంహరించాడు అన్నది దాన్ని జ్ఞానాభాష అని అల్సి ఉంటాడు జ్ఞానంలా ఉంది తప్పిస్తే ఏదో అది కూడా ఒక జ్ఞానమే సో నాట్ లైక్ దాట్ శ్రీకృష్ణుని ఆత్మరూపంగా నీవు తెలుసుకో అని పరీక్షణ్ మహారాజుకి సుఖ మహర్షి అంటారు కాబట్టి సచ మమ ఇప్పుడు భాష్యకారులు ఏమన్నారు చూడండి ప్రియ హీయస్మాత్ హీ అన్నదానికి అర్థం ఎస్మాత్ అందువలన అనగా అహమాత్మా జ్ఞానిన ఈ ఆత్మ వచ్చింది ప్రియకి అర్థం అది ప్రియ అంటే ఆత్మా అహం జ్ఞానిన ప్రియ నేను జ్ఞానికి ప్రియుడను అంటే అహం జ్ఞానిన ఆత్మా జ్ఞాని యొక్క ఆత్మను నేనే అత్యాహం అత్యర్థం ప్రియ అందువలననే ఇప్పుడు దేవుడు ఆర్తభక్తుడికి ప్రియుడే దేవుడు కూడా ఆర్థభక్తుడు కూడా దేవునే ప్రీతి చేస్తున్నాడు కదా కానీ కొంత ప్రీతి దేవుడి మీద కొంత ప్రీతి ఆపద నివారించడం మీద ఉంటుంది అర్థార్థికి కొంత ప్రీతి దేవుడి మీద కొంత ప్రీతి తాను కోరే వస్తువు మీద ఉంటుంది కానీ జ్ఞానికి అత్యర్థం అహం ప్రియ పూర్ణమైన ప్రీతి భక్తి ఈశ్వరుని ఎందే ఉండును అంచేతనే ఆత్మ అని ప్రసిద్ధం హి లోకే లోకంలో కూడా ఈ విషయం ప్రసిద్ధంగా ఉంది ఏమిటి ఆత్మా ప్రియోభవతి ఇది ప్రియమైనది ఆత్మ అండి ప్రియమైనది ఆత్మ ఆత్మైవ ప్రియ అలా కాదండి మాకు దేవుడు ప్రియ అయితే మాకు ఇది ప్రియమో అది ప్రియమో అవన్నీ ఆత్మ సంబంధం వల్లనే ప్రియములు ఒక దేవత ఉందండి ఆ దేవత చెప్తాను మీరు చెప్పండి కానీ ఏ వరాలు ఇవ్వదు నో నో వర బిజినెస్ మీరు పూజ చేయండి వ్రతం చేయండి దానం ఏం చేసినా వరాలు ఇవ్వదు ఆ దేవత వరములు ఇవ్వని దేవత అవరధ వరదుడు కాదు అవరధ దేవత అవరధ అవరధ అంటే ఏదో తమిళ పదం అనుకునేవారు వరములను ఇవ్వని దేవత ఆ దేవతకు దేవాలయం కట్టిస్తాను నేను రోజు ఎంతమంది వస్తాను చూడ్డానికి ఎవళ్ళు రారు ఎవళ్ళు రారు అసలు నేనే కట్టిందను నాకెందుకు ఈ ప్రారంభం ఏదో వరాలు ఇచ్చి దేవుడికి దేవాలయం కట్టిస్తే పది మంది వస్తారు హుండీలో ఏదో డబ్బులు వేస్తారు దేవుడు దర్వ ఇచ్చాడో మానేడో వీళ్ళు ఇస్తారు వరాలు దేవుడు దేవుడు ఆ వీళ్ళ ద్వారా వరం ఏ వరాలు ఇవ్వని దేవతని ఆరాధించి ఎందుకండి ఆరాధన వేస్ట్ కదా అంటే ఇప్పుడు ఏమైనట్టు అక్కడికి దేవత మీద ప్రీతి కూడా ఆత్మ ప్రీతియే ఆ వరం వల్ల మనం సొగసుగా ఉంటాం కనుక దేవత మీద ప్రీతి కాబట్టి ఆత్మా ప్రియో భవతి ఇది యథార్థం ఇదేదో నేను పరిహాసం కోసం చెప్పానని మీరు అనుకోద్దు పాఠంలో కొంత పరిహాసం కూడా లేకపోతే మరీ బిగుసిపోయి కూర్చుంటే కష్టం అని కొంచెం అలా చెప్తాం కానీ కానీ వాస్తవం అది యథార్థం ఆత్మా ప్రియో భవతి వేదాంతులు కార్యబ్రహ్మని స్వీకరించరు కారణ బ్రహ్మనే స్వీకరిస్తారు వేదాంతుల లక్షణం అది కారణ బ్రహ్మయందు రాగద్వేషాలు ఉండవు కార్యబ్రహ్మే ఉంటాయి రాగద్వేషాలు కాబట్టి సగుణ సాకార బ్రహ్మయందు సాగద్వేషాలు ఉంటాయి లౌకికులు సగుణ సాకార బ్రహ్మని ఆరాధిస్తారు ఏవో కోరికలు ఇవి తీరేవో మానేయో మొత్తానికి కోరికల కోసం ఆరాధిస్తారు కానీ వేదాంతులు కారణం బ్రహ్మను ఆరాధిస్తారు జగత్ కారణం బ్రహ్మను ఆరాధిస్తారు ఆ జగత్ కారణం బ్రహ్మ ఎందు రాగద్వషాలు ఉండవు కాబట్టి మీరు పూజ చేసినా ఆయన ఇచ్చి వరాలు ఏమి ఉండవు మీకు మోక్షాన్ని ఇవ్వగలుగుతాడంటే మాకు మోక్షానికి కంగారు లేదండి కొంచెం ఈ పని కావాలండి అంటే మీరు ఏదైనా ఇంకొక దేవతను చూసుకోవటం బెటరు గీతాకృష్ణుని పట్టుకోవడం కంటే ఇంకేవలనైనా దేవతను పట్టుకుంటే శ్రేష్టం ఏదైనా పని అయ్య గీతాకృష్ణుని పట్టుకుంటే ఉపయోగమేమో గీతాకృష్ణుని పట్టుకు ఇప్పుడు శ్రీకృష్ణుని అర్జునుడు పట్టుకున్నాడు నన్ను ఈ ఆపద నుంచి బయటపాలేమన్నాడు అంటే ఆయన ఏమన్నాడు నిలబడి నీ సమస్యను నువ్వే ఫేస్ చేయి నేను మరి నెగ్గుతానో ఓడుతానో ఓడినా సమానంగా స్వీకరించి ఇది సలహా చెప్పాడు ఇదే కదా ఆయన చెప్పిన సలహా జయా జయే సమౌకృత్వ ఇప్పుడు ఓ దేవుడా నేను పరీక్ష బాగా రాయడం కోసం నిన్ను ప్రార్థిస్తున్నాను అన్నాడనుకోండి అంటే దేవుడు చూడు నీ పరీక్షకి నాకు సంబంధం ఏం లేదు అన్నాడనుకోండి అప్పుడు మరి ఎవ నిన్ను నిన్ను ప్రార్థించినా నువ్వు పరీక్ష బాగా రాసి ఇట్లా బాగా చదువుకుంటే రాస్తావు చదవకపోతే రాయవు నన్ను నువ్వు దానికి దానికి నాకు నువ్వు సంబంధం పెట్టద్దు మరైతే ఇప్పుడు నేను ప్రార్థించడం ఎందుకంటే ఏమో మరి ఎందుకో నువ్వే చూసుకోండి సరే అయితే వెళ్ళిరా అంటాడు ఇంకా వీడికి ఎందుకు ప్రార్థన కాబట్టి సో ఆత్మా ప్రియ సో ఈశ్వరునియందు అటువంటి పరిచ్ఛబుద్ధితో చేసేటువంటి భక్తికి ఇది సంబంధం లేదు సో ఆత్మా ప్రియో భవతి తస్మాత్ జ్ఞానిన ఆత్మకాత్ వాసుదేవః ప్రియో భవతి అదే కాబట్టి జ్ఞానికి వాసుదేవుడు ఆత్మ వాసుదేవుడు వాసుదేవుడు అంటే ఆత్మ ఏడంటే శ్రీకృష్ణ అంటే దేవకీనందన అని అర్థం చెప్పుకోకూడదు ఎందుకంటే వాసుదేవ అంటే వాసు దేవశ్చ సర్వ జగత్తుకు అధిష్టానమైన సద్రూపుడు సకల ప్రాణుల హృదయంలో చైతన్య రూపంగా ప్రకాశించే దేవుడు ఆ ఈ దేవ్ చిత్ చితే ఆ అది వాసుదేవ అంటే ఈ పదాన్ని తర్వాత శ్లోకంలో మళ్ళీ ఇంకోసారి మనం అనుకుందాము అటువంటి వాసుదేవుడు ఆత్మరూపుడై ఉన్నాడు కనుక ప్రియుడైనాడు స జ్ఞానీ మమ వాసుదేవస్య ఆత్మవ ఇది మమ అత్యథం ప్రియ ఆ జ్ఞాని కూడా వాసుదేవుడనైన నాకు అంటే సర్వజగత్తుకు అధిష్టాన సద్రూపుడు అను నేను సర్వ ప్రాణులలో ప్రకాశించే చైతన్య రూపుడు అను నేను ఆ జ్ఞాని కూడా నాకు ఆత్మయే అజ్ఞాని కూడా ఆత్మయే కానీ తెలియదు వాడికి తెలియడం వెరీ క్రిటికల్ తెలుసుకోవడం క్రిటికల్ ఇప్పుడు తాడు చూసి ఒకడు పాముని భ్రమపడుతున్నాడు పాముని భ్రమపణివాని ఎడల ఈ తాడు పాములా బిహేవ్ చేస్తుందా తాడులా బిహేవ్ చేస్తుంది తాడులాగే బిహేవ్ చేస్తుంది త్రాడుని త్రాడుగా తెలుసుకుని వాడి ఏడలో కూడా అది త్రాడులాగే బిహేవ్ చేస్తుంది దాని బిహేవియర్లో తేడా ఏముండదు ఇట్ రిమైన్స్ సేమ్ ఫర్ బోత్ మరి వీడు భయపడుతున్నాడంటే అది వీడు కల్పించుకున్న భయం కాబట్టి ఆ దోషం వీడిలో ఉంటుంది కానీ దాని ఏం లేని ఉండదు కాబట్టి ఈశ్వరుడు అజ్ఞానికి ఆత్మయే జ్ఞానికి ఆత్మయే కానీ అజ్ఞాని ఈశ్వరుణ్ణి అన్యంగా భావిస్తాడు భేదబుద్ధితో దర్శిస్తాడు సంసారం సత్యం అంటాడు ఈశ్వరుడు భిన్నుడు సంసారం సత్యము ఇది సంసారి లేక లౌకికుని యొక్క మౌలికమైన దృష్టి సంసారి యొక్క దృష్టి ఇలాగే ఉంటుంది మళ్ళీ చెప్తున్నా ఈ సంసారము సత్యము దేవుడు భిన్నుడు వాడి దృష్టి ఇప్పుడు ఈ బేసిస్ మీద వాడు పూజలు చేసినా వ్రతాలు చేసినా యాగాలు చేసినా యజ్ఞాలు చేసినా ఇది ఫౌండేషన్ ఏమండే వాడు చేసి కర్మలు పూజలు అన్నీ కరెక్టే కానీ దాని ఫౌండేషన్ అంతా రాంగ్ ఎందుకంటే ఈ సంసారం సత్యం కాదు దేవుడు భిన్నుడు కాదు అంతా గడపడా అంచేతనే మనిషి ఎన్ని పూజలు చేసినా ఎన్ని యాగాలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా వీడు ఇలాగే ఉంటాడు వీడు ఏమి తేలడు ఆనపకాయ సొనకాయ నీళ్ళలో వేస్తే ఓ తరంగా వచ్చినప్పుడు తేలుతుంది ఇంకో తరంగా వచ్చినప్పుడు మునిగిపోతుంది అరే మునిగిపోయి మొన్న నేను మహామాసైనప్పుడు అక్కడ కొబ్బరికాయ ఒకటి దొరికింది ఈ కొబ్బరికాయ అంటే ఎండు కొబ్బరి అది సముద్రంలో కొట్టుకొచ్చింది నేనేం చేశానంటే అది చేతిలోకి తీసుకున్నాను నడుస్తున్నాను చేతిలోకి తీసుకుని ఇలా ఇలా కదిపి చూసి అన్నిళ్ళు ఉన్నాయి మంచి కొబ్బరే సరే సముద్రుడు తీసుకొచ్చి పెట్టిన కొబ్బరి అసలు ఈ కొబ్బరి ఏమో నాకు అప్పుడు గుర్తుకొచ్చింది కఠోపనిషత్తుల శంకరుడు ఈ ఆనపకాయ సముద్రం అని ఓ దృష్టాంతం చెప్పారు ఇదో అలాభూవతను ఉంది అసలు ఎలా ఉంటుందో పోనీ ఆనపకాయ కనకర్లే కొబ్బరికాయ కూడా ఉంటుంది కదా అని సముద్రంలోకి గట్టిగా విసిరా విసిరితే వెళ్ళి ఒక అలమీద పడింది ఒక ఎత్తే అయిన అల మీద ఆ అలమీద ఎత్తు మీద అలా అలా అలా ప్రకాశించింది కొంతసేపు కిరటం ఉన్నట్టుగా సడెన్గా అల మరింత పెద్దదై విరిగి పడింది పడితే ఇది ఎక్కడికి పోయిందో కనపడలేదు పోయింది అరే కనపడలేదు ఐదు నిమిషాలు చూశాను కనపడలేదు సరే కానీ ఇప్పుడు దీన్ని ఎక్కడ వెతుకుతామని వచ్చేస్తుంటే సడన్గా మళ్ళీ ఇంకో అల మీద కనపడలేదు సంసారం ఇలాగే ఉంటుంది ఓసారి పైకి వెళ్తాడు ఇంకోసారి కింద పడిపోతూ ఉంటాడు ఈ సంసారం సత్యం అనుకుంటాడు దేవుడు భిన్నుడు అనుకుంటాడు అంచేతనే ఎన్ని పూజలు కర్మలు వ్రతాలు ఎన్ని చేసినా లౌకికుడిగా ఉన్న ఎంత ధనం సంపాదించినా ఎంతంత అధికారాలు సంపాదించినా వీడు వీడు సెటిల్మెంట్ రాదు అలాగ సంసారంలో కొట్టుకుపోతూ ఉంటాడు తప్ప సెటిల్మెంట్ రాదు దెర్ ఈజ్ నో సెటిల్మెంట్ ఎందుకని ఫౌండేషన్ ఈజ్ రాంగ్ వీడు ఫౌండేషన్ అంతా తప్పు వీడు ఏమంటాడంటే సంసారం సత్యం అంటాడు దేవుడు భిన్నుడు అంటాడు బోతర్ రాముడు కనుక అంచేతమే దేవుడు ఆత్మస్వరూపుడై ఉండి కూడా వీడు దేవుడికి దూరంగా బ్రతుకుతాడు కారణం ఏమిటి అజ్ఞానము జ్ఞానికి అజ్ఞానికి అంత మౌలికమైన భేదము కలదు తర్వాత శ్లోకం ఉదారాసర్వ ఏ వైతే జ్ఞానీత్వాత్మైవమే మతం ఆస్థిసత్మాతి ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద